కళాప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పద్నాలుగవ చాప్టర్ భావగీతాల స్వర్ణోత్సవం గేయ రచనిలో తెలుగువారు సిద్ధహస్తులు అన్నమాచార్యులు రామదాసు నారాయణ తీర్థులు త్యాగరాజు వంటి వాగ్గేయకారులకు పుట్టినిల్లు మన తెలుగు వారందరూ పద్నాలుగు పంతొమ్మిదవ శతాబ్దాల నడుమ వెలిగిన తారాదీపాలు ఆ మహామహులు సంగీత సాహిత్యాలను సన్నిహితం చేసిన వారతులు. మొత్తం మీద చూస్తే ఈ వ్యాగ్యేయకారులు శతాబ్దికి ఒకరిద్దరికన్నా లేరు కాని ఆంధ్రుల అదృష్టం వల్ల వారందరూ తమ గేయ రచనలను వారో వారి శిష్య ప్రశిష్యులు స్వరపరిచి పొందుపరిచి ప్రచారంలోకి తేవడం ఆ గేయాలు గాయకుల నోటబడి నేటికి సజీవంగా ఉండడం జరిగింది ఇది మనం సగర్వంగా చెప్పుకోవలసిన ప్రాత ఘనత పంతొమ్మిదవ శతాబ్దంలో వాగ్గేయకారుల స్వర్ణయుగం ముగిసిందా అనిపిస్తుంది ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి గేయ రచయితలు వేరు ఆ గేయాలకు సంగీతం సమకూర్చేవారు వేరు అయిపోయారు త్యాగరాజ శిష్య పరంపరకు చెంది శాస్త్రీయ సంగీత రీతుల్లో కీర్తనలు రచిస్తున్న అద్వితీయ ప్రతిభాశాలి కళాప్రపూర్ణ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తీరని కళాతృష్ణతో నిత్యము సంగీత సాహిత్యాలతో క్రొత్త ప్రయోగాలను చేస్తూ నవీన రీతుల్లో గేయ రచనని సాగిస్తున్న బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ఏకుద్దిమందో మినహా ఈ శతాబ్దలో వాగ్గేయకారులు అరుదే కానీ ఈ శతాబ్దిలో ఉన్నంతమంది ఉత్తమ గేయ రచయితులు మరే శతాబ్దంలోనూ తెలుగుదేశంలో లేరు ఇది తెలుగువారి గేయ రచనకు స్వర్ణయుగం తెలుగు సాహిత్యంలో నవ్య కవిత్వానికి బాటలు తీర్చిన గురజాడ బసవరాజు శివశంకర శాస్త్రి రాయప్రోలు అబ్బూరి వంటి నవకవులు గేయ రచనలు కూడా చేశారు సంగీతానికి లొంగి పాడుకోవడానికి వీలుగా ఉండేవే పాటలు అన్న సత్యాన్ని గుర్తించి క్రొత్త పంధాలను త్రొక్కి క్రత్తవన్నెలతో క్రొత్త నడకల్లో గేయ రచనలకు మార్గదర్శకుడైన నవకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకవుక్కి చెందినవారే వీరు కూడా వ్యక్తిగతమైన శైలుల్లో వికసించిన గేయ రచయితలు నండూరి సుబ్బారావు వేదుల మల్లవరపు విశ్వేశ్వరరావు ప్రభుతులు సినిమా ప్రభావము రేడియో ప్రచారము లేని ఆ రోజుల్లో మబ్చాటుదాగిన మధుపగీతాలెన్నింటికో సంగీతం కూర్చి పాడి వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ముందుగా నాకు దక్కింది మహాకవి అద్వితీయ గేయ రచయిత అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనమామ అవడం నా పూర్వజన్మ సుకృతమే చిన్నప్పటినుంచి మామయ్య పాటలకు వరసలు పెట్టి మ్యూజిక్ కంపోజర్ని అయ్యాను నిత్యము పండితులు కవులు గాయకులు మా స్వగృహం సమావేశమవుతూ దాన్ని కవితాస్థానంగా మార్చడం తటస్థించింది పితృసమానులు మహాకవులు నాకు మేనమామలు అయ్యారు సర్వమత సామరస్యము సర్వ మానవ సౌభ్రాతృత్వము ఘోషించే ఉపన్యాసాలు ప్రసంగాలు కవితా కవితాగోష్ఠులు నన్ను తీర్చిదిద్దాయి సుప్రసిద్ధ కవుల కుటుంబంలో పుట్టి కళా సాహిత్య వాతావరణంలో పెరిగి గురుదేవులు సంగీత సామ్రాట్ శ్రీ మునుగంటి వెంకటరావు గారి వద్ద సంగీతం అభ్యసించి శాస్త్రజ్ఞానాన్ని మనోధర్మాన్ని పొందిన నాకు విదుషీమణి మా అమ్మ వింజమూరి వెంకటరత్నమ్మ పండితులు మా నాన్నగారు శ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు మహాకవి నా మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క సారస్వత వైజ్ఞానిక దృక్పథాల ప్రభావం నా కళపైని ప్రచురించి నన్నొక కళాకారిణిగా గాయకురాలిగా సంగీత రచయితగా రూపొందించింది దాదాపు నవ్య సాహిత్యోద్యమంతో తలెత్తిందే నవ్య సంగీత ఉద్యమం కూడా యాభై ఏళ్ల కిందటి మాట ఇది నవ్య సంగీతమే భావగీతాలు అలనాటి భావగీతాల పునాదుల మీద వచ్చిందే ఈనాటి లలిత సంగీతం సినిమా పాటలు మినహా ఈనాటి పాటల్ని భావగీతాలనడం బదులు లలిత సంగీతం అనడమే న్యాయం ఎందుకంటే పాటల్లో లాలిత్యం పెరిగిందేమో కాని భావం తగ్గింది ప్రక్కవాద్యాలకి ప్రాముఖ్యం పెరిగింది చీరకి అంచు అంచువేయాల కానీ అంచుకి చీర అతక ఆ రోజుల్లో అనగా యాభై ఏళ్ల క్రితం నవ్యకవులందరూ తమ పద్యరచనలతో పాటు గేయ రచనలను కూడా పద్యాల్లాగో లయబద్ధమైన వచనాల్లాగో వినిపిస్తుండేవారు వారలా పఠిస్తుంటే నా మనసుకి ఏదో తెలియని బాధ కలిగేది ఆ మహాకవుల మధుర గేయాల్ని గానబద్ధం చేసి దేశమంతటా పాడి ప్రచారం చేయాలన్న తపన నాకే తెలియని ఒక ఉత్సాహంగా ఉద్రేకంగా నాలో ఉప్పొంగింది నా సంగీత రచనలు నా ఎనిమిదవ ఏట్నుంచే మామయ్య పాటలకి సంగీతం కూర్చడంతో ఆరంభమయ్యాయి శాస్త్రీయ సంగీత జ్ఞానం పరిపక్వమ కూర్చిన సంగీత రచనల్లో వెరైటీ వచ్చేది భయం లేకపోవడం వల్ల హద్దులు దాటిపోయి ఒక్కొక్కప్పుడు రెండు రాగాల కలియికలు అన్యస్వరాల ప్రయోగాలు హిందుస్థానీ సంగీతపు పోకడలతో ట్యూన్సు గమ్మత్తుగా వచ్చేవి ఇవన్నీ నాకు తెలియకుండా వాటంతట వచ్చిన ట్యూన్సు తరువాత శాస్త్రీయ సంగీతం అభ్యసించడం వల్ల రాగాలని ఆధారం చేసుకునే సంగీతం కూర్చేదాన్ని అందులో ఏవో కొత్త పోకడలు కొత్త ప్రయోగాల కోసం తాపత్రయపడేదాన్ని సంగీతపు లోతుపాతులు తెలిసాక రాగం సరిహద్దులు దాటడానికి మనసొప్పేది కాదు ఎప్పుడు భావానికి ప్రాముఖ్యమిస్తూ సంగీతం కూర్చేదాన్ని అవి నిజమైన భావగీతాలన్నమాట ఇలాగా మామయ్య పాటలతో మొదలుపెట్టి మహాకవుల గేయాలెన్నింటికో సంగీతం సమకూరుస్తూ వచ్చాను ఈ భావగీతాలకి సంగీత కచేరీల్లో పాడే సబార్హత సంపాదించడం నా జీవితాశయంగా మారింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మద్రాసు రేడియో స్టేషన్ ప్రారంభం నుంచి భావగీతాలకి రేడియోలో స్థానం దొరికింది నవ్య సంగీత విప్లవం నాతో ఆరంభమైంది ఈయన భావగీతాలు ఒక నవ సృష్టి సౌధ నిర్మాణం లాంటిది సాహిత్య సంగీత భావాలకు సమానమైన ప్రాధాన్యమిస్తూ ఆ దృఢ పునాదులపైన నిర్మితమైన భావసౌధాలే నా భావగీతాలు వాటిలో ఎక్కువ భాగం మామయ్య కృష్ణశాస్త్రి పాటలే మామయ్య పాటల మాటల్లోనే సంగీతం ఇమిడి ఉంటుంది అవి మ్యూజికల్ వర్డ్స్ ఆ మాటలే సంగీత రచయితకి తను సమకూర్చబోయే ట్యూన్ని కూడా అందిస్తాయి అప్పుడే సాహిత్యము సంగీతము ఒకే ఉన్నత స్థాయినందుకుని శ్రోతల్లో రసోత్పత్తి కలుగుతుంది కృష్ణశాస్త్రి ప్రార్థనా గీతాలు ఆధ్యాత్మికంగానూ భావీతాలు సాహితీపరంగానూ ప్రజల్లో ఎంతో సంచలనము కలిగజేశాయో మావయ్య వ్రాసిన జాతీయ గీతాలు రాజకీయంగాను సాంఖికంగాను అంత సంచలనమూ కలిగించాయి ప్రార్థనా గీతాలు భావగీతాలు జాతీయ గీతాలు ఒక్కొక్క తెగ ముగ్ధుల్ని చేశాయి కాని ఆల్ ఇండియా రేడియో వారి కోసం వ్రాసిన గేయ నాటికలు అవుర్వసి ఊర్వశి వసంతోత్సవం విద్యావతి గుహుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ జన్మాష్టమి నవరసాలు అనే నాటికల్లోని పాటలు అన్ని తెగలవారిని ముగ్ధుల్ని చేశాయి నానంతరం కూడా కళాసేవ జీవించాలన్న వాంఛ వల్ల సంగీతాభిరుచి కలవారు పాడుకోవడానికి వీలుగా స్వరబద్ధం చేసి ఈ పాటలన్నింటినీ పుస్తకాల రూపంలో ప్రచురించాను పూర్వపు పాటలు పూర్వపు సంస్కృతి వెలికితీస్తున్న ఈ రోజుల్లో యాభై సంవత్సరాల కృతం భావగీతాల పుట్టుక తెలుసుకోవాలి కదా భావగీతాలు ముందు కచేరీలలో సభల్లో పాడడం వల్ల పాపులర్ అయ్యాయి ఆ తరువాత ఆల్ ఇండియా రేడియో వచ్చాక వాటి ప్రచారం ద్విగినీకృతమైంది బాలాంత్రపు రజనీకాంతరావు బీవీ నరసింహారావు మల్లిక్ పాలగుమ్మి విశ్వనాథం చిత్తరంజన్ మొదలగు లిత సంగీతానికి ఎనలేని పేరు తెచ్చిన వారిలో ముఖ్యులు రోజులు మారాయి మనుష్యులు మారారు భావగీతాలు లలిత సంగీతంగా మారాయి గురువును మించిన శిష్యులు రావచ్చు తల్లిని మించిన బిడ్డలు పుట్టవచ్చు హిస్టరీ రిపీట్ ఇట్ అన్నారు అప్పుడు ఇప్పుడు కృష్ణశాస్త్రి ఒక్కడే అప్పుడు అనసూయ ఒక్కతే లలిత జానపద సంగీతాల యాభై సం సంగీతాలు యాభై సంవత్సరాల క్రిందటే నాకు పుట్టిన సంతాన.